నడిపించిన దేవానికి పరిశుద్ధు పరిశుద్ధు మహోనతులంగా అతి శ్రమల ప్రభా కాచి కాపాడుతున్న ప్రభ రాకడ సమీపింది ఆత్మభారం కళ్ళుని పరాధించండి నా దీమానికిభ నా దీవానికి భయంకర దినాల్లో రాకడ దినాల్లో మీరు ఆక సమీపం ఉంది యేశప్రభ నా దీమానికి దివరాత్ పార్థన ఉండాలా దివరాత్ కళ్ళుని మాకు నేర్పించండి హలలిగా వాక్య పాఠ మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం చేసి సైతా గద్దించి మీరే మాకు తోడుండి విజయం దయచి పాట వాడడం ఏ సురక్తం అన్న పాట మీకు ఎవరు మీరు కూడా వాడుకోవచ్చు మీరు మ్యూట్ లో పెట్టుకొని సిల్వలో నాకై కా సురము శీలనైనా నన్ను మార్చిను ఏరతము శీలనై నన్ను మార్చిను ఏరే సుర ప్రభు ఏరే సుర ప్రభు ఏసురూ అమూల్యమీ నరతము ఏరూ అమూల్యమీ నరూరము సమకూర్చునను తండ్రి ఈ సురము సమకూర్చునూ తితో ఏసుర సేసిర్చును ఏర సేసిర్చును ఏరూసుమో ప్రభుయేసురూ యేసురూ ప్రభుయేసురూ ఐక్య పరచును తండ్రి ఈ సురము ఐక్య పరచును తండ్రి మూసి సిల్వో నా కైకార్చిన్సురూ చీలనై ను మార్చినురము సమాదాన తన్నితో ము సమాదన పరచును ఏసురము సమా తీర్చును ఏరతము సమా తీర్చును ఏరతము ేర తమో ప్రభు ఏర ఏర తమో ప్రభు ఏర సంపూర్ణ శాంతిని చును ఏర ంపూర్ణ శాంతిని చును ఏరూ శిల్వలో కైకార్చిన్ ఏరూ శిలనై ననర్చిను ఏర శిలనై నన్ను మార్చిను ఏరము ఏసుర ప్రభు ఏరక్తము ఏసురము ప్రభు ఏసురము అమూల్యమైన రక్తము ము అమూయమీ నరతము హేసురూ శిల్వలో నాకైకాచేసురూ శిల్వలో కైకాచ ప్రార్థన చేస్తాను స్థూత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వనతుడ మహోన్నతులకు దేవ మహిమ తండ్రి నీకు వందాలేసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా ఈగ మధ్యకాల సమయంలో ప్రభావ మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినారు ప్రభావ నీకే వందాలిసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభ సమస్త ఘనత మహిమా ప్రభావం యుగ యుగంలో నీకే కలుగునుగా కాళలు నైనా మీ వాక్యమే ధ్యానిస్తునుగా ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకం నడిపించండి మీ వాక్యంలోని సత్యం మీ గ్రహించేలాగని మీరు మాకు సహాయపడినైనా మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభావ మీ కొరకు సాక్షలు పెట్టుకోండి నైనా ఇసు ప్రభ బహి బహుశ్రమల కాలంలో ఉంటుండగా నైనా యేసు ప్రభ మీరే మా ఆశ్రయడం మీరే మా కోట ప్రవ సమస్తం మీరే ప్రభావ నా దేవా నా తండ్రి మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేం ప్రభావ నైనా మీ పాదల దగ్గరికి వచ్చిన ప్రభావం బలపర్చని ప్రభావ మీరే ఆశ్రదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామూ ప్రార్థిష్టం తండ్రి ఆమె కీర్తన గ్రంథం నూట అధ్యాయం ఆమె కీర్తన గ్రంథం నూట నాలుగో కీర్తన గ్రంథం నూట నాలుగో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాము పదిహేనవ పదిహేను పదమూడవ వచ్చిన పదమూడవ వచ్చిన నుండి ఆయన కొండలకు జలధారల క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది చాలా అయితే దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కీర్తన దావిద రచించిన కీర్తన దావిద భక్తుడు రచించిన కీర్తన ఇది అయితే ఇక్కడ నాలుగో వచ్చిన మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క సేవకులను ఆయన ఏ రీతిగా ఏర్పరచుకున్నాడు ఆయన ఏ రీతిగా తయారు చేసుకున్నాడు అనే విషయం ఇక్కడ మనం చూస్తాం ఈ అధ్యాయం ఆయన ఈ సృష్టిని ఎట్లా పోషించండు ఏ రీతిగా కాపాడుతున్నాడు అనే విషయం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మొదటి వచనం చూసినప్పుడు నా ప్రాణమా యోవను సన్నతించు అంటే ఆయన మనకి దేవుడు ఎన్నో విషయాలు ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి ప్రభు మనకు విషయం చెప్తా ఉన్నాడు ఎప్పుడైనా సరే మన ప్రాణము ఎప్పుడు తొందరపడుతూనే ఉంటుందని కాబట్టి ఆ ప్రాణంతో మనం ప్రాణానికి చెప్పాలా యహోవాను సన్నతించము అంటే ఆయన స్థుతించము ఆయన వేడుకో ఆయనను ఆయనేందు నువ్వు నమ్మిక ఉంచుము నువ్వు అదరొద్దు బెదరొద్దు అని మనం చూసాం వాక్యం అక్కడ ఎందుకంటే నా అంతరంగ మన సమస్తమా యహోవాను సన్నతించము ఆయన చేసిన మేలు దేనిని మర్చిపోకొని మనం చూసాం వాక్యం కాబట్టి మన జీవితంలో దేవుడు ఈ ఉదయ ఈ వాక్యం ధ్యానిస్తుంటే నాకు ఎంతగానో ఆదరణ కలిగింది ఎందుకంటే మనకి ప్రతి క్షణం మనకు ఆదరణ ఉంటుంది ఎందుకంటే మనం ఆయన రక్తంలో కొనబడిన బిడ్డలం ఆయన మనల్ని ఏర్పరచుకున్నాం ఆయన ఆయన సొత్తు మనం ఆయన సొత్తును ఆయన ఖచ్చితంగా కాపాడతాడు కాబట్టి ఇస్రాల్ ప్రజలు ఆయన పాత నిబంధన కాలంలో ఆయన ఆయన నిబంధనలు చేసిన బిడ్డలు ఆయన ఆ భయంకరమైన బానిసత్వం నుంచి ఐగుప్తుల నుంచి ఆయన కాపాడం కానీ ఆయనకి ఆయన కాపాడి ఎన్నో అద్భుతాలు చేసింది కదా ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకాల చూసినారు వాళ్ళు వాళ్ళ చెప్పులు అరగలేదు వాళ్ళ బట్టలు మాయలేదు విశేషమైన అద్భుతాలు చేసింది కానీ వాళ్ళు చూసే కన్నులు వాళ్ళకు లేవు ఇస్రాల్ ప్రజలు మనం చూస్తాం ద్వితీయపదేశ వాళ్ళు వాళ్ళు చూడలేకపోయినారంట ఆయన కార్యాలు ఎందుకంటే వాళ్ళు ఇస్రాల్ ప్రజలు అంతగా వాళ్ళు మోసమేది సరినట్టు మనం చూస్తాం అక్కడ ఎందుకంటే ఆ ఎర్ర సముద్రం వాళ్ళు విశ్వాసం అనేది అక్కడ తెలిసిపోతుంది అంటే వాళ్ళు అంతగా వాళ్ళు దేవుడి మీద తిరుగుబడతానని చేసి వాళ్ళు సనిగు సనిగిన దేవుడి మీద కానీ మోసే మటుకు ఏం చేసినా అక్కడ నిలబడి వాళ్ళందరినీ సమ్మతి పరిచాయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడు మోసే నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు మోసే ప్రార్థన విని ఆ ఎర్ర సముద్రం పాయలు చేసి నడిపించాడు మనం చూస్తాం చూడండి అంత గొప్ప దేవుడిని మనకు కలిగి కదా ఒక దశలో అలాంటి అలాంటి టమ్ అలాంటి టైంలో మనకి చూడండి ఏ స్ట్రో మనకు ముందే చెప్పిండు ఈ లోకంలో మీకు శ్రమ కలుగునున్నాడు అది ఎట్లా శ్రమ ఎట్లా వస్తుందని చెప్పలే కానీ అనేక రకాలుగా మనం చూస్తున్నాం ఇది శ్రమల కాలం అని మనకు దేవుడు ముందే చెప్పిండు రెండు వేల సంవత్సరాల క్రితమే మనం చూసినాం కదా కాబట్టి అవన్నీ వాక్యాలు మనం ఒకప్పుడు మనం ధ్యానించిన కదా ఒక టైంలో అనిపిస్తుంది ఒక దశలో మనం వాక్యం చెప్పినప్పుడు ఇతర మన మన సొంత జీవితాల్లో అట్లా విన్నప్పుడు నాకు ఒకసారి నా కూడా అలాంటి సంవత్సర ఉన్నప్పుడు నాకు కూడా భయం అనిపిస్తున్నాను కానీ ఇంత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు నువ్వు ఇంత ఇతరులకు నువ్వు అంతగా నువ్వు ప్రకటిస్తున్నావు దేవుని వాక్యాన్ని నువ్వు నువ్వు ఆ రీతికి ఉండగలుగుతున్నావా నువ్వు ఎందుకు ఆ వాక్యను వాడుకోలేకపోతున్నావు ఇతరుల జీవితంలో కార్యం జరుగుతుంది కానీ మన సొంత జీవితంలో మనం ఎందుకు ఆ వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకోం మనం ఎందుకు మనం ఆ రీతిగా నెమర వేసుకోం అనేది నాకు అక్కడ దేవుడు మాట్లాడినప్పుడు ఈ వాక్యం దానికే అర్థంగా అర్థం చెప్తుంది ఆయన ఎన్నో విషయాల్లో ఎన్నో ఆ జీవులను పోషించటం ఆయన ఆహారం పెట్టకపోతే అవన్నీ ఎంతగానో బాధపడుతున్నాయి అంట చూడండి అంతగా పోషించే దేవుడు కదా కాబట్టి సృష్టిలో దేవుడు మనల్ని ప్రథమ ఫలంగా తయారు చేసుకుంది కదా తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలంగా ఆయన తయారు చేసుకున్నాడు సత్య వాక్యం వల్ల మనల్ని కనిండు ఆయన సొత్తు మనం ఆయన వాక్యం వల్ల మనం ఆయన కనిండు ఆయన ప్రసవేదన పడి కనిండు మనల్ని కాబట్టి ఆయన బిడలం కదా మనం కాబట్టి మనం దేని విషయంగానే మనకు భయపడడానికి వీలేదన్నట్టు కానీ ఆయన మీద ఆ మోషయ్య అక్కడ చేసిన వెళ్ళినప్పుడు ఐదుగుప్తు చేసే ఎన్నోసార్లు దేవుడి మీద వాళ్ళు తిరుగుబర్తం చేసినారు ఎందుకంటే ఆ వాక్యంలో మనం చూస్తుంది ఏంటంటే చూడండి ఆయనకి ఎప్పుడు కూడా మన ఇష్టులుగా ఉండాల కష్టాల్లో బాధల్లో సమస్య ఏదిన్నా కానీ ఆయన నడిపించే దేవుడు కదా కష్టకాలంలో కూడా ఆయన నడిపిస్తాడు ఎంత సమస్యలు బాధలు ఉన్నా కానీ నడిపించే దేవుడు కదా న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం ఆ విషయంలో ఫిలిస్తిల్తో యుద్ధం చేసిన తర్వాత ఆయన భయంకరంగా దప్పిక కొంటాడు ఆయనకి ఎంతగానో దాహం కానీ ఆయనకి ఎక్కడ నీళ్లు దొరకవు అక్కడ కానీ ఆయన అంటాడు ఈ నీళ్ళ నీ దప్పితో నేను చనిపోవాలన్నా ఈ దప్పితో నేను బాధపడాలన్నా ఆ ఫిలిస్తీల్ దగ్గర పోయిన మేము తాగాలన్నప్పుడు దేవుడు ఆ గోతిని చీల్చినప్పుడు అక్కడి నుంచి నీళ్లు రావటం ఆయన దాగం తీర్చుకోవటం చూస్తూ ఉంటాడు చూడండి అలాంటి గొప్ప దేవుడిని మనకు కలిగి కదా అద్భుతాలు చేసే దేవుడైనా ఆయన తలుసుకుంటే ఏమన్నా చేయగలడు కానీ మనకు మన విశ్వాసం ఆ రీతిగా మనం ఉండాలా చూడండి అంత ఆశతోనే ఆయన ప్రార్థన చేసిండు ఆయనకు దేవుడు స్పెషల్గా అక్కడ నీళ్ళు ఇచ్చిండు అవి ఆ రెండుగా తెచ్చుకోవటం అక్కడ నీళ్లు ఉబకిని ఆ నీళ్లు తాగిండు చూడండి ఆయన బిడల్ని ఎప్పుడు కూడా ఆయన కాచి కాపాడే దేవుడు కదా కాబట్టి మన అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం భయపడద్దు కానీ ఏ సమస్య వచ్చినా సరే కానీ రాబోయే దినాలు ఇంకెంత భయంకరంగా ఉంటుందో మనకు మనకు తెలియదు కానీ దేవుడు మనకు ముందుగానే చెప్పింది కదా కాబట్టి మనం దేని విషయంలో కానీ మనం భయపడొద్ది కాబట్టి సమస్తం ఆయన నుంచే రావాలా ఆయన అనుగ్రహం మన మీద ఉంది ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం కదలొచ్చబడు ఆయన కృప చేత మనం బలవంతులుగా తయారు కావాలా అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకుంటా కాబట్టి ప్రతి మనం ఈ లోకంతో మనం సమాధానపడం ఈ లోకస్తు మనం జీవించం కాబట్టి మనం మనకు దేవుడు ఎన్నో నెలల నుంచి మనం ప్రార్థనలో మనం మన ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలా దేవునికి స్వరం మనం వినాలా దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా మనకి అవకాశం దొరికినప్పుడల్లా దేవుని వాక్యంలో బలపడాలా వాక్యం వినాలా దాన్ని అర్థం చేసుకొని మనం ఉన్నప్పుడు మన విశ్వాసం బలపడతా ఉంటది కాబట్టి మనం ఐకగమైన విచారాలతో మనం మనం కొట్టుకోవడానికి వీలలేదు ఎందుకంటే ఈ విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు కదా కాబట్టి మనకు విశ్వాసం ఉంది కదా మనకి ఇష్టలుగా మనం మన ఆయన బిడలు మనం శ్రమ వచ్చినప్పుడు మనం కుంగిపోతామంట మనకి దేనికి మను చేతగాన వల్లాగా ఉన్నప్పుడు కానీ అట్లా ఉండొద్దని దేవుని వాక్యం చెప్తుంది ఎందుకంటే మనం ఆయన బిడలం సృష్టి కడత బిడలం మనం కదా ఆయన ఆత్మ మనలోకి ఇచ్చిండు ఈ సృష్టిని దేవుని ఆత్మ మన హృదయంలో పెట్టాడు మన ప్రభు ఆయనే ఆత్మ రూపకంగా మన హృదయంలో ఉండి మనం బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తుండే ఇక్కడ ఏం చెప్తుండే తన గదులలో నుండి ఆయన కొండలను కొండలకు జలధారాలను ఇచ్చిండు కాబట్టి ఆయన నుంచి ఆయన ఆయన సన్నిధుల నుంచి ఆయనకు జలధారాలు ఇస్తారంట ఆయన నీళ్లు ఉబగింపజేసే దేవుడు ఆయన చూడండి పశువులకు గడ్డిని నరులకు ఉపయోగపడు కూర మొక్కలను ఆయన మొలిపించి అంటే ప్రతి ఒక్క దానికి దేవుడు సృష్టిలో తయారు చేసిన ప్రతి దాన్ని పోషిస్తూనే ఉన్నాడు ప్రతి దానికి దేవుడు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కాపాడుతూనే ఉన్నాడు ఆయన అంత గొప్ప దేవుడు ఆయన సృష్టి ఆది కాండలో మనకి అక్కడ కనిపిస్తుంది కానీ అది అర్థం చేసుకున్న దేవుని భక్తులు వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఆ సృష్టికి సంబంధించిన రహస్యాలన్నీ ఏ గ్రంథంలో ఈ గ్రంథాలవన్నీ ఇముడి ఉంటాయి అంటే అప్పుడుగానే మనకు తెలియదన్నట్టు చూడండి అంత గొప్ప దేవుడు కదా వాళ్ళు అట్లా చూడగలరు ఆ రీతిగా వాళ్ళ విశ్వాసం ఆ రీతిగా ఉంది కాబట్టి మన విశ్వా మన విశ్వాసం ఆ రీతిగా ఉండాల ఆయన దేవుడు ఇచ్చిన ఆ రీతిగా ఆహారం అందుమూలంగా భూమిలో నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును వారి మొగులకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరుచు ఆహారము ఆయన పుట్టించుచున్నాడు ప్రతిరోజు ఆయన మన ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూనే ఉండాలన్నమాట హలో చూడండి అందుమూలమన భూమిలోని ఆహారం చూడండి భూమిలో ఆహారం పెట్టింది కూర మొక్కలు పెట్టండి మనం చూస్తాం ఆది కారణంలో మనం ఎలాంటి ఆహారం పొందుకోవాలని మనం ఎన్నో సమస్య నుంచి ప్రభువు మనం కానీ మన జీవితంలో ఆహారంలో చాలా మార్పులు వచ్చినాయి కానీ ఇంకా సంపూర్ణంగా మార్పులు రావాలనే విషయం కాబట్టి నరుల హృదయం సంతోషపెట్టు ద్రాక్ష రాసం సంపూర్ణ సత్యం కదా కాబట్టి మన హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటది ఆయన ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే ఈశ్వరం మన హృదయంలో ఉన్నప్పుడే మనకు సంతోషం సమాధానం ఉంటుంది ఆయన అభిషేకం ఆయన ఆత్మ మన పరిశుధాత్మ అభిషేకం ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఆనందిస్తూ ఉంటాం ఆయన వాక్యంలో మనం ఆనందిస్తూ ఉంటాం దివారాత్రులు చూడండి వారి మొగులకు మెరుగునిచ్చ తైలము అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దేహానికి వాళ్ళ హృదయానికి అది ఎప్పుడు కూడా మంచిగా చేస్తుందంట మెరుగునిచ్చ అంటే మంచిగా దాన్ని మంచి మల్టిఫై చేస్తుందంట మెరుగునిచ్చ ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా మెరుగుపరచబడతారు అంటే వాళ్ళు మంచిగా దేవుల్లో సంపూర్ణంగా ఎదుగుతారు తైలమును నరుల హృదయమును బలపరుచు చూడండి అభిషేకం తర్వాత ఆయన హృదయాన్ని బలపరుచు ఆహారం ఆయన పుట్టిస్తారంట పుట్టించుచున్నాడు పుట్టించుచున్నాడు చూడండి ప్రతి దినం మనం ఆహారం ఆ జీవాహారం మనం పొందుకోవాలా అంటే దేవుని వాక్యం కదా కాబట్టి మన హృదయము ఆయనకి మనం సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు ఆయన హృదయంలో మన హృదయంలో ఉండి ఆయన అంతగా మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన చూడండి ఈ లోకంలో మనం ఎంతగానో ఒక దశలో అనిపిస్తూ ఉంటే ఈ వాక్యంతో అనిపిస్తుంటే మనం అనిపించి నేను ఎక్కడున్నాను అను మరి ఈ వాక్యం మీరు ఎత్తుకున్నప్పుడు నేను ఎక్కడున్నాను అను నాకు ఎంతగానో ఇది అనిపించింది చూడండి ఒక దశలో మనం ఒక దశలో మనం నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాం కానీ ఆయన వాక్యం చేత మనల్ని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు కానీ హెచ్చరిక ఎవరికి ఇష్టం ఉండదు కదా ఆయన హెచ్చరించినప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఎవరైతే ఆయన హెచ్చరిక స్వీకరిస్తారో దేవుడు ఆయన కనికరం ఉంటది వాళ్ళ మీద ఆయన కృప ఉంటుందంట ఆయన కనికరం పొందుకుంటారంట చూడండి కాబట్టి మనం ఆయన కనిక ఆయన కృపను మనం పొందుకోవాలా చూడండి ఎందుకంటే కృపలో మనం జీవించాలా ఆయన కృపలో మనం జీవించాలా అనే విషయము ప్రభు మనకు ఆ విషయం మనకు చూస్తున్నాడు కాబట్టి ఇస్రా ప్రజలు ఆ రీతిగానే వాళ్ళు అంతగా దేవుడి కార్యాలు చేసి కూడా ఆయన ఆయాస పెట్టిండ్రు ఎంతగానో బాధ పెట్టినారు కానీ ఆయన కార్యాలు చూసినారు నలభై సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేసిండు ఎన్నో ఆపదల నుంచి మారాన్ని మధురంగా మార్చిండు కాబట్టి ఎన్నో ఆహారం ఇచ్చిన ఆహారం అన్ని ఇచ్చిన దేవుడు కానీ అయినా కానీ వాళ్ళు వాళ్ళ హృదయము ఎందుకు ప్రవాహ రీతికి పోయిందంటూ చూడండి వాళ్ళ హృదయము దేవుని దంచి తొలగిపోయిందంట అక్కడ అక్కడ ఎప్పుడైతే చూడండి అభిలాషన్ పద్దెని చూస్తాడు వీళ్ళు వాళ్ళ హృదయ ఆలోచనతోనే వాళ్ళు తప్పిపోతున్నారు ఆ తరం వాళ్ళు నేను అన్నాడు అక్కడ ఆ పౌలు ఆ విషయం జ్ఞాపకం చేస్తే అభిలాషనికి కాబట్టి ఆ తరం వారిలాగా మనం ఉండొద్దు ఆయన కాపాడే దేవుడు ఆయన నిబంధన చేసినట్టు అది ఎప్పుడు కూడా రద్దు రద్దు చేసుకుంటే అప్పనిచ్చి మనం విత్రుడలు చేసుకున్న తప్ప నుంచి ఆయన ఎప్పుడు కూడా దాన్ని విత్రుడాలు చేయుడు ఆయన కాబట్టి ఆయన ఎందుకంటే ఆయన బిడలంగా ఆయన రక్తం పెట్టి మనం కొనుక్కున్న బిడలం కాబట్టి ఆయన సొత్తు మనం మనం మన సొత్తు కానే కాదు మన మన మన గురించి మన గురించి ఎంతగా మనం ఆలోచిస్తాం ఆలోచించాల్సిన ఆయన ఆయన ఆలోచిస్తాడు కాబట్టి ఆయన ఆలోచించాలంటే ఆయన దృష్టి మన మీద ఉందంటే మనం ఆయనకి ఇష్టవులుగా జీవించాలా ఆయన సంపూర్ణంగా మనం సమర్పించుకొని ఆయన కొరకు జీవించాల అప్పుడే మన ఆయన దృష్టి ఆయన ఆయన కృప మన మీద ఉంటుంది ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇంతగా కాపాడబడుతున్నాం ఇంతగా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు కదా కాబట్టి ఆయన చెప్పిన ప్రతి వాక్యని మనం ఎప్పుడైతే మనం పాటిస్తామో మనం అది క్రియరూపంగా మనం పాటించాలి ఎందుకంటే ఇంతకాలం మనం ధ్యానించిన వాక్యాలు ఇప్పుడు అమలు పరచుకునే టైం అన్నట్టు ఇది అది నెరవేర టైంలో ఇప్పుడు మనం ఏ రీతిగా మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం ఏ రీతిగా తీసుకొని మనం ముందుకు పోగలుగుతున్నాం కదా కాబట్టి శిష్యులంతా కూడా ఎవరు కూడా శ్రమలుగుండే ఎవరు కూడా లేరు కాబట్టి రాబోయేదాలు ఇంకా వాళ్ళ వాళ్ళ కాలం ఉన్న శ్రమల కంటే శ్రమల కాలం అయినా మనం భయపడం ఎందుకంటే ఆయన రక్తం మన మీద ఉంది తండ్రితో మనం సమాధాన పరిచిన మన ప్రభు ఆయన ద్వారా మనం సమాధాన పరచబడిన ఆ సమాధాన సువార్తకు మనం మనం పరిచారుకులకు ఉన్న వాళ్ళం కాబట్టి మనం ఎందుకు భయపడాలా చూడండి భయం వస్తుంది ఎందుకంటే దేవుడు చెప్పిండు భయపడు అబ్రహం భయపడలేదా ఏలియా భయపడలేదా చాలా మంది భయపడి కానీ భయపడని చెప్పి దేవుడు విడిచిపెట్టినా విడిచిపెట్టలే కానీ ఆయన బలపరిచే దేవుడు ఎప్పుడు ఆయన ఆయన వాక్యాన్ని ఆయన స్వరం మనం వినాలా ఆయన స్వరం వింటే కదా మన ధైర్యం వస్తుంది చూడండి ఇసల్ ప్రజలు ఆయన స్వరం వింటే భయపడినారు భయపడి ఓ మోసే నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాతో దేవుని మాట్లాడితే మేము భయపడతాం మేము మాకు ఏదో అయిపోతుందని భయపడి పరిగెత్తిపోయినారు వాళ్ళ పర్వతం నుంచి కానీ మోసే ఒక్కడే పోయి ధైర్యంగా ప్రభు ఎదుట ఎందుకు చూడండి అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఒకనొక దినం మనం ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలంటే మనం ఎంత ధైర్యం ఉండాలా అది మన ప్రభుత్వపై ఎవరు ఇవ్వలే మోషితో యహోసుతో అంటాడు నీ బ్రతుకు దినములన్నట్టు ఏ నరుడు నీ మొదట నిలవలేడు అంటాడు నా ధర్మశాస్త్రం అంతా గైకొని జేడీకు భయపడకు వాటన్నిటిని ఒక్క పొల్లైన కానీ నువ్వు నువ్వు దాన్ని అనుసరించి ప్రభు అందుకే యహోశువ దినములంతటా ఏ ఎక్కడ పోయినా యుద్ధాల విజయం పొందిండయన ఎంతగానో ప్రభుతో ఆయన ఆయన సంపూర్ణంగా ఆయన చెప్పిన మాట దాన్ని శిరస యుద్ధం చేసేటప్పుడు విజయం పొందినప్పుడు ఆ సూర్య చందులు కూడా ఆజ్ఞాపిస్తే అది ఆగిపోయినాయి అక్కడ ఓ సూర్య చందులారా మీ గిబియంలో మీరు ఆగిపోవాలన్నప్పుడు ఆగిపోయింది అక్కడ చూడండి సూర్య సృష్టిని పారుమార్ ఒక ప్రార్థన యహోష కూడా మనలాంటి నరుడే కదా కాబట్టి మనకు దేవుడు ఆ విషయాలు మనం చూపించిండు కాబట్టి మనం మనం ప్రార్థన చేస్తే అవి ఖచ్చితంగా అది మన రిలీఫ్ మనం పొందుతాం అవి జరిగినాయి కూడా కాబట్టి ఏ రీతిగా మనం నిర్లక్ష్యం ఉండడానికి వీలేదన్నారు కాబట్టి ఎందుకు మనకు దేవుడు మనకు అట్ట శ్రమలుగు నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఇంకా సంపూర్ణంగా సువర్ మంచి సంపూర్ణంగా మనకు తయారు కావాలని కాబట్టి సంపూర్ణంగా ఎవరు కూడా సంపూర్ణ ఆయన తిరిగి వచ్చే టైంకి సంపూర్ణంగా దినదినం మన మనకు తయారవుతూనే ఉండాల కాబట్టి మనం పశ్చాత్తాపంతోనే మన ప్రభు ప్రతి క్షణం ఆయన మనం జీవించినప్పుడే మనం కాపాడబడతాం కాబట్టి మనం భయపడద్దు కాబట్టి ఇక్కడ చెప్తుండూ వారి నరుల హృదయం సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొగలకు మొగలకు మొగములకు మగములకును మెరుగునిచ్చి తైలము అంటే అభిషేకం నరుల హృదయమును బలపచ్చు ఆహారం ఆయన పుట్టించి ఉన్నాడు ఆల్రెడీ పెట్టింది దేవుడు కాబట్టి మనమే దాన్ని పొందుకుంటలేం మనమే దాన్ని పెడతలేం కానీ ఇక్కడ చూడండి ఇరవై ఆరో వచ్చి సాయంకాలం వరకు పాటు పడి తమ పనులు జరుపు కొనకై మనుషులు బయలువెళ్ళెదురు చూడండి మనం మనం ఎంతగానో పొద్దున్న లేస్తే ఎంతగానో మనం ప్రయాసపడతాబోతుండం కానీ మనం మన కుటుంబాన్ని పోషించుకోవాలని ప్రయాసపడుతూ పరిగెత్తుం కానీ ఆ రీతిగా ప్రయాసం వల్ల మనం ఎక్కడ దేవునికి దూరం అవుతున్నాం మనం ఎప్పుడు మనం దేవునికి మనం సన్నిధిగా జీవించగలుగుతాం సంపూర్ణంగా మనం ఆ మోకాల మీద ఉండి ప్రభు సన్నిధిలో ఒకప్పుడు మనం ఎన్ని గంటలు మనం ప్రార్థన చేసినాం ప్రభుకి ఎంతగా ప్రార్థనత ఇచ్చిన వాళ్ళం ఈ రోజు మనం ఇస్తున్నాం ఆ రీతిగా కానీ చూడండి ఇవన్నీ దేవుడు మనకి ఒక హెచ్చరికలాగా మనకు రాబోయే కాలంలో ఇంకా నువ్వు నిలబడాలని మనం శ్రమలకుండా మనం పోతాం మనం ఎంచుకుందే మార్గం శ్రమల మార్గం ఇరుకు మార్గం ఆ మార్గంలో పోతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఆయన సహాయకులుగా ఉంటాడు ఎందుకంటే అది అది నడిపించేది మన ప్రభు గారు అది మనకు అసాధ్యం కానీ ఆయన మన హృదయం మనతో పాటు ఉండి ఆయన చేయబెట్టి మనం నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఆయన ఆయన చేతిని మనం అందుకోవాలా ఆయన మనం పట్టుకోవాలా ఆయన సంపూర్ణంగా మనం మన మనసు మన తలంపులు సంపూర్ణంగా సమర్పించుకొని ఉండాల చూడండి మనం ఎంతగానో ప్రయాసపడతాం కానీ మనుషులు వెళ్తూ ఉంటారంట కానీ ఏవి కూడా చూడండి అక్కడ ఉన్న ఇరవై నాలుగు చూడండి యుహోవా నీ కార్యములు ఎన్ని ఎన్ని విధములుగా ఉన్నా అంటే ఎన్నో విధాలుగా ఉన్నాయి ఆయన కార్యాలు కానీ అన్ని విధాలుగా దేవుడు మన జీవితంలో చేసిండు కదా మరణ అంచుల నుంచి కూడా మనం బయటకు వచ్చిన వాళ్ళు భయంకరమైన స్థితిలో ఎన్నోసార్లు దేవుడు మనం కాపాడిండు అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడా ఆయన ఎందుకు మనల్ని కాపాడలేకపోతున్నాడు ఎందుకు ఆయన ఆయన ఎందుకు ఆయన ఉన్నప్పుడు మనం మనం పరిశీలించుకుంటూనే ఉండాలి ప్రతి మన పత్తి క్షణం మన హృదయాలు పరిశీలించుకుని చూడాలా మన హృదయాన్ని ఆ నిదుట సమ్మతి పరచుకోవాలా మనలో ఎలాంటి దోషారోపణ ఉండొద్దు సమ్మతి పచ్చుకోవాలి యోహన భక్తుడు చెప్తుడు మొదటి వ్యవహన్ రాసిన పత్రికలో కాబట్టి పత్తి క్షణం మనం ప్రతి దశలో మనం జాగ్రత్తగా జీవించాలా అనే విషయము అక్కడ అక్కడ కానీ చాలా ఆశ్చర్యకరమని చూడండి ఇక్కడ చూస్తే ఇరవై ఏడో తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చేదో ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొని చున్నవి చూడండి ఇవన్నీ ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ కూడా ఆయన దయ కనిపెట్టుకొని అంట కానీ ఈ సృష్టి మూగ జీవులు వాటికి ఏం తెలియదు వాటికి అవి అంతగా కనిపెట్టుకున్నప్పుడు మనం ఎంతగా కనిపెట్టుకోవాలా ప్రభు కొరకు అంతగా మనం కనిపెట్టుకోవాలి కదా చూడండి ఎందుకంటే అవి జీవులు కానీ మనం దేవుడు స్పెషల్ గా మనం నిర్మించిండాయినా సృష్టించలే నిర్మించిండు అయినా తయారు చేసిండు మనిషిని అట్లాగా తయారు చేసిండు మన ప్రభు మనం ఎంత స్పెషల్ కదా ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలం అన్నాడు ఫస్ట్ సృష్టించిన వాటిలో మనము స్పెషల్ అన్నాడు ఫస్ట్ ఫలం అంట ఎట్ట దయచేసిందైనా ప్రథమ ఫలంగా సత్యవాక్యం వలన సంకల్పం ప్రకారంగా మనల్ని కనిను ఆయన సంకల్పం ప్రకారం మన కన్నడు ఏదో మామూలుగా నిర్మించింది కాదు దాని వెనుక ఎంతో ప్రణాళిక ఉంది అని బిడలు కానీ అది మనం అర్థం చేసుకోవాలా అంత గొప్ప దేవుడిని మనం అర్థం చేసుకుంటే చాలా కష్టం కదా కానీ ఎందుకంటే చూచి ఎది ఎరిగితేమి యహోవా ఆయన సర్వశక్తి దేవుడు కదా కాబట్టి మనం రుచి చూడాలి ఆయన రుచి చూసినప్పుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టం చూడండి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీయో నీ దయ కొరకు కనిపెట్టుకొని చున్నవి వాటిని వాటికి పెట్టున్నది అవి కూర్చుకొను నీవు గుప్పిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి తృప్తి పరచబడను కాబట్టి ఆయన విప్పితే గుప్పులు విప్పితే చూడం అవన్నీ వచ్చి తృప్తి పరచబడుతున్నాయి అంట చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును చూడండి ఆయన ముఖబిడ్డ దిప్కుంటే అవి కలత పడతాయి అవి బాధపడతాయి అంట చూడండి ఎంతగా ఆయన వర్ణిస్తుంది దావిదు భక్తుడు అంటే ఆయన ఎంతగా ప్రభులో లోతులకి వెళ్ళి అంతగా చెప్పగలుగుతున్నాడు ఆ నృదయంలో సృష్టి ఆదికాండము ఆయన చదివిండేము కానీ ఆయన ఎట్లా వర్ణిస్తున్నాడు దేవుని కార్యాలు ఎన్ని విధములని ప్రభని వర్ణిస్తున్నాడు మనం అట్ట అవన్నీ మన జ్ఞాపకం చేసుకోవాలి చేసిన అద్భుతాలు ఆయన మనకు కాపాడిన విధానం రక్షణ బంధు నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు దేవుడిని మనల్ని కాపాడిన అవన్నీ మన జ్ఞాపకం తెచ్చుకొని ఆయనకు కృతజ్ఞతగా ఆయన ఘనపరచాలా ఆయన మైమపరచాలా ఆయన ఆయన కృపలో మనం జీవించాలా అనే విషయం ప్రభు చూస్తున్నాడు చూడండి అందుకే చివరిగా ఒక వాక్యమే చూడండి ముప్పై నాలుగో వచనము రెండో వచనంలో ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములు ముట్టగా అవి పొగరాజును నా జీవిత కాలం అంతా నేను యుహోవన్నుకు కీర్తనలు పాడేదన్ను కాబట్టి దావిది చెప్తున్నాడు నా జీవిత కాలం అంతా నేను దేవునే శృతిస్తా దేవునే కీర్తిస్తా ఆయన ఆయన ఘనపరుస్తా నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను ఆయన గుర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక కాబట్టి పత్తి క్షణము మనం ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో ఆయనకి ఇంపైన సువాసనలాగా ఆయన ఎంతగా ఆకర్షింపబడతాడు మన అంటూ మన హృదయంలోకి వచ్చి కూర్చుంటాడు ఆయన మంత్రుడు మాట్లాడుతూ ఉంటాడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు మనం కేవలం ఆయన వాకించేతే మనం బలపరచబడతా ఉంటాం ఆయన కీర్తిస్తూ ఉంటాం మనకు ఘనపరుస్తూ ఉంటాం నేను ఇంతకాలము నా దేవుని నేనున్నంత కాలం అంటే నేను బ్రతుకు దిన నా దేవుని కీర్తించేదను ఆయన గుచ్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక నేను యహోవయందు సంతోషించేదని కాబట్టి మనం సంతోషించాలా మనం ధైర్యంగా ఆనందించాల పౌల్ భక్తులు చెప్తాడు ఫిలిపీ సంఘానికి ఎల్లప్పుడూ ప్రభు ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందించమనని రెండు సార్లు ఎందుకు చెప్తున్నాడు మీ సహనాన్ని సకల జన్లుకు తెలియజేయారు కాబట్టి మనం సహనం కలిగి ఉండాల సమస్యల్లో శోధంలో మనం పోయేటప్పుడు ఆ సహనం కలిగి ఉండాలంట సహనము ఓపిక దీర్ఘశాంతం ఉండాల ప్రభువు మనకు సమీపంగా ఉన్నాడు మీరు పతి విధమైన ప్రార్థనలు చేయని కృతజ్ఞతాపూర్వకంగా విన్నపనం చేస్తూ ఆయన తెలియజేయమనడు ఆయన ఆయన సమాధానం మీ తలంపులకు మీ ఆత్మకు కాపుదాలు ఉండను చూడండి కాబట్టి మన విజ్ఞాపన ప్రతి క్షణం మన ప్రవ్వే ఆయన తప్ప ఎవరు కూడా మనల్ని కాపాడలేరు కాబట్టి మన జీవిత కాలం అంతా ఆయనని ఘనపచ్చల ఆయన చేసిన మేలు ఏది కూడా మనం మర్చిపోవద్దు అని చెప్తుంది ఇక్కడ చూడండి పాపులు భూమి మీద నుండి లయమవుదురుగాక భక్తిహీలిక నుండదురుగా ఉండకుందు ఉగాక ఉండకపోదురుగాక నా ప్రాణమ్మ చివరిగా యహోవాను సన్నతించము అంటే చివరి ఫస్ట్ స్టార్టింగ్ నా ప్రాణమాని స్టార్ట్ చేసిండు చివరి వరకు ఇవన్నీ అర్థం చేసుకొని నా ప్రాణమా ఇవన్నీ దేవుడిని జీవితంలో చేసిండు ఇవన్నీ ఆయన సృష్టి ఆయన ఏ రీతిగా పోషించిండి సృష్టిని ఏ రీతిగా ఆయన పోషించండు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఆయన ఎన్నో విధంగా కాబట్టి నా ప్రాణమా నువ్వు ఆయన స్థుతించు ఆయన చేసిన మేలు ఏది కూడా నువ్వు మరవద్దు ఆయన జ్ఞాపకం చేసుకో నీ మనసు కదిలిపోవద్దు చూడండి దావి భక్తుడు అంతగా ఆయన ప్రాణాన్ని గురించి మాట్లాడుతున్నంటే అయన శ్రమలో పోయినప్పుడు ఆయనకు అది దేవుడు ఆయన ఆయన కొడుకైన జంపనికి వచ్చినప్పుడు ఆ అరణంలో పోతున్నప్పుడు ఎంత బాధ వేదన పడి ఆయన చూడండి అంతగా మనం శ్రమలో పోయేటప్పుడు కూడా మన ప్రభు మనతో పాటు ఉన్నాడు అని సంపూర్ణంగా నేను నమ్ముతాను ఎందుకంటే మనం ఆ విశ్వాసంలోకి మనకు రావాలా ఫేతులోకి మనం రావాలా పౌలు అంటాడు అందరికీ విశ్వాసం లేదు కాబట్టి మీరు ధైర్యంగా ఉండి జాగ్రత్తలు ఉన్న దశవంత కాబట్టి అనేకులు ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి మనం భయపడద్దు పేతు రాసిన పత్తిలో నిన్నటి దినం చూసినాం మనం మనకు ఏదో ఒక వింత కలిగిపోతుందని చెప్పి మనం అంతగా బాధపడద్దు చూడండి కాబట్టి మన పత్తి మన ధైర్యంగా ఉండాలా విశ్వాసంలో మనం సంపూర్ణంగా మనం సాగిపోవాలా దావిద్రాజ్ అంటాడు నేను సావన గానీ సజీవునై దేవుని కార్యాలు వివరిస్తానంటాడు దావిద్రాజ్ అట్ట మనం చెప్పాలా అట్ట ధైర్యంగా చెప్పగలం ఆ ఫేతులకు మనం రావాలా ఆ విశ్వాసంలోకి మనకు రావాలా మనం భయపడ విజయానికి వీలు ఎందుకంటే ఈ లోకమంతా భయంతోనే బరిగెత్తున్నది వాళ్ళు భయపడేది కాక బాగునే ఉండడం కూడా భయపెడుతున్నారు అంత భయంకరంగా ఉంది అంత కలవరం రేపుతోంది ఇదంత కాని మనం ఎంత కలవరపడం ఈ లోకమే కలవరపడ్డా పర్వతాలు వచ్చి పడిపోయిన సముద్రాలు పొంగి పొలినా కానీ మనం భయపడం చెల్లించం ఎందుకంటే మనం మనం ఈ క్షణం పరలోకంలో ఆయనతో పాటు ఉన్నాం ఆయన సింహాసనం పక్కన మనం కూర్చున్నాం ఆయనతో పాటు మనం ఉన్నాం మనం ఆకాశ ఆయన మన భూనివాసులం కాదు ఆకాశ ఆ ఫేతులు మనం ఎప్పుడైతే మనోత్సవం మక్కలిన ఆనందం ఆదరణ మనకు ఉంటుంది ఈ లోకంలో ఆదరణ ఉండదు కానీ ఆయనే మనకు ఆదరణ యేసు ప్రభు తప్ప ఎవరు కూడా మనకు ఆదరణ ఇవ్వలేరు కాబట్టి మనం ఎట్లా ఉండాలా ధీమా కూడా ధైర్యంగా ఈ రోజు మీరు యుద్ధం చేయొద్దు మీరు ధైర్యంగా నిలబ యుద్ధ పంక్తులు తీర్చి ధైర్యం ఉండమన్నాడు యుద్ధం యహోవదే చూడండి ఇవన్నీ మనం ఒకప్పుడు ఎన్నో వాక్యాలు చెప్పిన ఎన్నో కుటుంబాలు ఎన్నో ప్రార్థనలు ఎన్నో ప్రసంగాలు చేసినాం మనం కదా కానీ అవి తిరిగి మనకు మనం మన వస్తాయి మనం ప్రాక్టీస్ చేసిన వల్లే తెలియదు కానీ ఆ క్షణం అయితే వాళ్ళు మనం ప్రకటించినాం కానీ ఆ విన్న వాక్యము వాళ్ళు విశ్వాసము అద్భుతాలు జరిగినాయి వాళ్ళు ఆ వాక్యాన్ని పట్టుకో విజయం పొందినారు కానీ అది తిరిగి మన దగ్గరికి వచ్చిన అలాంటి సమస్య ఉన్నప్పుడు ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి ఆయన వాక్యం ఆయన వాక్యం ఆయన ఎప్పుడు కూడా మనకి జ్ఞాపకం చేస్తూ అనేక పర్యాల నుంచి మనకు అవిని జ్ఞాపకం చేస్తూనే ఎందుకంటే ఆయన కృప మన మీద ఉంది ఆయన ప్రేమ మన మీద ఉంది ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు మనం విడిచిపెడతాం బాధలు వచ్చినప్పుడు కష్టం కానీ ఆయన మటుకు విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన ప్రేమ నిన్ను విన్ని నిన్ను ఎన్నడని విడువని ఎడబాయినన్నాడు అంటే ఎడబైనన్నాడు కాబట్టి మనం ఎడబాసి తప్ప నుంచి ఆయన ఎప్పుడు కూడా ఎడబాయాడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన నరుడు కాదు మాట మారని ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఆయన సన్నిధిలో మన హృదయాలు సమ్మతి పరచుకోవాలా వాక్యం చూసి నేను చేస్తా మొదటి వ్యవహారం రాసిన పత్రికలో ఇరవై వచ్చనం మొదటి యోహన్ పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచనంలో ఇందును ఇందు మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయం కంటే అధికుడై అంటే మన హృదయాల కంటే అధికుడు అంటే మన హృదయాలు కనిపిస్తుందానికి మన హృదయాలు అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు మన హృదయములను ఏ విషయంలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందుము చూడండి మన హృదయాన్ని ఎప్పుడు కూడా సమ్మతిపరచుకోండి నీ హృదయం ఎప్పుడు కూడా ఆయన మీద ఉండాలా ఆయన వైపు ఉండాలా ఆయన వైపు చూడాలా హృదయం ఆయన ఆయన ఆయన కొరకు కనిపెట్టుకోవాలి హృదయం అంతగా తప్పించాలన్నట్టు ఎలాంటి దోషారోపణ మనం ఉండొద్దు ప్రతి క్షణం మనం పరిశీలించుకుంటూ ఉండాలా మనం ఎన్నో పొరపాట్లు మనం చిన్న చిన్న పొరపాట్లు మనకి ఎదురవుతూ ఉంటాయి కానీ మనం ఎంబిటే మనం ఏం చేయాలి మాట్లాడుతున్నప్పుడు మనం బలప అందుకే వాకించబోతుంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనం బలపరుచుకోవాలా కాబట్టి ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు మోసే మాట వినకుండా తిరుగుబడతాను చేసిన వాళ్ళు వాళ్ళు సంహారకంటే సనిగి వినరు వాళ్ళు కాబట్టి మన సనిగ కాదు ఆయన కృప మన మీద ఉంది మన అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు కాబట్టి ఏ విషయాలు మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయంలో ఎందు మన ఆయన ఎదుట మన హృదయంలో సమ్మతి పరచుకుందము ప్రియులారా మన హృదయము ఆయన ఎందు దోషారోపణ చేయని దేవుని ఎదుట ధైర్యం గలవారేదుము కాబట్టి మన ధైర్యం మనకు ఉండాలా ఆయన ఎదుట నిలబడాలంటే ధైర్యం ఉండాలా మనకి ఆ ధైర్యం ఎప్పుడు వస్తాయంటే మనలో ఎలాంటి దోషం ఉండొద్దు మనలో ఎలాంటి పాపం ఉండద్దు ఎలాంటి అతిక్రమం ఉండొద్దు కాబట్టి మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా జీవించాల ఎందుకంటే అలాంటి సమస్యల నుంచి కూడా మనం భయంకర దుష్టుడు ఏదో రూపం మనల్ని పడేయడానికి వాడిని పూలుకుంటాడు వాడు పనేది కాబట్టి మనం వాడికి ఎట్టి పరిస్థితి మనకు అవకాశం లేదు వాడికి కాబట్టి మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనిచ్చు ఆయన దృష్టికి ఇష్టమైన చేయించున్నాము కనుక మన మేమడిగిలను అది ఆయన వలన మనకు దొరుకును చూడండి ఖచ్చితంగా మనకు దొరుకుతుందంట మనం ఏమి అడిగితే దేవుడికి మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మన ప్రత్యక్షణం మన హృదయాలు పరిశీలించుకొని మనం బలపరచబడుతూ ఆయన వైపు మనం తిరగాల సంపూర్ణంగా ఆయన గద్దించినప్పుడు మనం ఏం చేయాలి ఆయన గద్దెంపుకు లోబడాలా ఆయన మాట విని దాన్ని సంపూర్ణంగా మనం ఆ వాక్యం మనం స్వీకరించి ఆయన కార్యం ఎన్ని విధములు మనం ధ్యానించుకోవాలా చూడండి ఆ సృష్టి మొత్తం ఆయన పోషిస్తున్నప్పుడు అవి ఒక్కసారి ఆయన ఒక్కసారి పక్క తిరితే ఎంతగా బాధపడుతున్నాయి చూడండి అంతగా వివరించగలుగుతున్న భక్తుడు కాబట్టి మనుషులు ఇంకెంత వివరించగల ఎంతగా విశ్వాసం పెట్టాలా ఆయన సృష్టిలో మనం ప్రథమ ఫలం చూడండి ఆయన వాక్యం వల్ల మనకు కనిండు ఆయన సత్య వాక్యం వలన సంకల్పం ప్రకారం కనిండు ఆయన సంకల్పం ప్రకారం మనం తీసుకొచ్చింది లోకంలోకి అది నెరవేర్చబడిందా కానీ మనం విడిచిపెట్టాడు కాబట్టి మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలా ఆయన కొరకు మనం ఎదురు చూడాలా ఆయన ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఆయన సమస్తం మనకు దేవుడు ధైర్యంగా విశ్వాసంతోనే మనం ముందుకు పోవాలా అంటే కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాల దేవుడికి చిన్న వాక్యం దించిందిగా ప్రార్థం చేస్తా సూత్రం ప్రభావ పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మందుడా సర్వోనితుడానికి వందాలిసయ్య సర్వ సృష్టికి మూల కారకుడానికి వందాలిసయ్య గొప్ప దేవ అతని సృష్టి మొత్తం ప్రభావ మీరు చేసి ప్రవ్వా అటున్న సమస్యను మీరు పోషిస్తూనే ఉన్నారు ప్రభా నైనా దావి ద్రా అంతగా అతను ఆత్మలో వివరించగలుగుతున్నాడు ప్రభావ దేవాన్ని కార్యం ఎన్ని విధముగా ఎన్ని ఇన్ని క్రియలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయని ప్రభ మనుషులది గ్రహించలేదు ప్రభావ ఈ సృష్టిలో ఉన్న భూ జంతువులు ప్రభ అవి గ్రహిస్తున్నాయి ప్రభ మీ ప్రేమ అవి అంతగా ప్రభ మీ కొరకు ఎదురు చూస్తున్నాయి మాకు ఆహారం కావాలని ప్రభ కానీ మనుషులు ఎదురు చూస్తలేదు ప్రభావ ఈ లోకంలో ఏదో కావాలని పొందుకోని పరిగెత్తున్నారు ప్రభావ కానీ మా మా హృదయం ప్రభ మీ వైపు చూడాలా ప్రభావ మా ఆత్మ మీ వైపు చూడాలి మీ కొరకు మేము కనిపెట్టుకోవాలా మీ కొరకు మేము తప్పికొనాలా ప్రవ్వా అలాంటి అభిషేకం అలాంటి సేవా జీతం నడిపించని ప్రభావ ఆయన యుగ సమాప్తి చివరి అంచులు ఉంటున్నాం ప్రభావ అయినా ఎంతో భయంకరమైన శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ప్రతి క్షణం మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా మాలో ఎలాంటి దోషారోపలు ఉండదు ప్రభావ ప్రతి మా హృదయాలు పరిశీలించుకోవాలా ప్రవ్వా పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రభ మీకు మాదిరిగా ఈ లోకంలో మేము శ్రమల కాలంలో ప్రభావ నీకు మేము ఉపశ్రమం కల్పించే వర్లాగా మేము తయారు కావాలా అయినా ఇస్తు ప్రభ మీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు ప్రభావ సమస్తం మీకు సాధ్యం ప్రభావ అయినా ఇస్తు ప్రభ మీ వారి కూడా సమస్తం సాధ్యమే ప్రవ్వ నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవారికి సమస్తం సాధ్యం అన్నారు ప్రవ్వ నీకు వందలు ఇస్తాయా అలాంటి విశ్వాసంలో మమ్మల్ని అందరు నడిపించమని ప్రార్థం బలపరచండి వైరస్ బాధితులందరినీ స్వస్థపచ్చని ప్రవ్వ ప్రత ఒక స్వస్థత అనుగరించమని ప్రార్థిష్టం లేనైనా స్వస్థతను ప్రకటిస్తున్నమైన ఏసు క్రీస్తు పరిశుధ నామూన ప్రవ్వ మీరు సంపు హీలింగ్ అనుగ్రించని ప్రవ్వ నేన ముఖ్యంగా ప్రభావ మనోస్ బల గురించి ప్రారంభిస్తున్నాం దేవ బ్రదర్ కు మంచి ఆరోగ్యం తన విశ్వాసం మీరు బలపరచమని ప్రార్థిష్టం నా దేవనా ప్రభ సంపూర్ణమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిషద నామిన హలూయ మీరు స్వస్థ పచ్చని మహిమనందమని ప్రభు నూతనంగా అభిషేకించే మీ గొప్ప సాక్షులు పెట్టుకోవాలి ప్రవ్వ నా దేవనా ప్రభావ ఇంత కాలం వరకు మీరు కాపాడిన గొప్ప దేవుడు ప్రవ్వ ఆయన ఏసు ప్రభ నాన దినంలో మీకొరికి గొప్ప సాక్ష్యంగా ఉండాలా మీ కొరికి కలిగి పౌరుషం కలిగి ప్రవ్వ మీకు నీతి సత్యని ధైర్యంగా ప్రకటించాల అనేకలు కొరకు ప్రవ్వ అంటే బలమైన సాధనంగా సిస్టర్ మీరు వాడుకోని మీ మీరు వాడుకోండి బలపచ్చని ఓ ప్రభావ సమాధానం అనుగరించండి మీ సమాధానం ఈ లోకంలో సమాధానం కాదు ప్రవ్వ ఓ ప్రభ మీ శాంతిని అనుగ్రించని ప్రభ మీ కృప దయచేయండి నా దేవ కుటుంబం చుట్టూ మీరు దగ్గించి మీకు కంచి పెట్టని కాపాడండి మీ కృపలో భద్రపరుచుకు విశ్వాసాన్ని బలపరచండి ఇంకా ఉన్నత స్థితిలో సంపూర్ణ స్థితిలో లేవనెత్తి ప్రతి చోటి మీ కొన్ని శాసన పెట్టుకోండి ఆరాధన పాల్గొందిన పత్తి బ్రదర్స్ మీ దీవించి ఆస్వాదించని నూతన అభిషేకం దయచేయండి ఈ శ్రమంలో ప్రభ ఎవరు కూడా ప్రభ కదిలింపబడుకున్న ప్రతి ఒక్కరు మేము ఏ స్థితిలో పిలువబడిన ఆ పిలుపుకు తగినట్లు ప్రభ స్థిరంగా మేందు నిలుచు మీ కార్యంలో మీ ఆసక్తిగా ఎప్పటికీ ఆసక్తులుగా స్థిరులుగా నిలిచి మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రభావ మీ క్రియలు మీ కార్యాలు మేము చేస్తూనే ఉండాలా ప్రభావ అలాంటి కృపను అలాంటి అభిషేకంలో మమ్మల్ని అందరూ నడిపించండి ప్రభావ ఇంకా ఎంతోమంది రాళ్ళ ఆ కుటుంబాలకు మీరు ఆశ్రవదించి తీవించండి కుటుంబాన్ని పోషించిన ప్రతి కుటుంబాన్ని మీ ప్రొటెక్షన్ దండి గ్రూపులో ఉన్న ప్రతి బ్రదర్స్ కుటుంబాలు మీరు ఆశ్రవదించే మీ కాబదాలు అనుకరించండి ఓప్రం మీరే కాచి కాపాడమని మీరు ఆ కురు మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆ మేన్ ఆ హెల్లీ స్తోతం ప్రభా పరిశుధర ఏసే కృపమ్మయ్య మీకు వందనాలు ప్రభా ఏస్రీస్తు నామం బట్టి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా మీకెంతో లెక్కలేనని వందనాలు ఏసో ప్రభా ఇట్టి పరిస్థితులు మేము బయటపడడానికి వీలేదు ప్రభా కలిగి జీవించాలా ఏస మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా మీరే సహాయకుడు రాజా మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా మహిమోనత దేవా కృపామ్మయ్య మీకు వందనాలు ప్రభా మీ నామం ఎత్తుకొని మేము ముందుకు మీకు సాక్షి బిడ్డగా మేము నిలబడాల ప్రభా అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించాలా ఇసు ప్రభా మీరే ప్రభా స్వస్థపరచుయవా ఈ వైరస్ బారిన పడిన బిడ్డని స్వస్థతపరచండి ప్రభా దర్శించండి ప్రభా మాట్లాడండి ప్రభా ఆరాధన కలిగి చేయండి ప్రభా ఆదరణ మీరు కలిగ చేయండి ప్రభా సవష్ఠీకర్త సర్వాధికారి జీవం దేవుడు ప్రభా మీరే జీవాన్ని పోయండి అందరూ ఇసు ప్రభా మారు రక్షణలోకి రావాలా ఆత్మీకంగా బలపడాలా ప్రభా ఏసయ్యా మహిమోన్నత దేవ మీకు వందనాలు ప్రభా గొప్ప ఆత్మ కార్యం మీరు జరిగించండి ప్రభా అనేకులని ప్రభా మీ తట్టుకు మేము నడిపించాలా ప్రభా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా పరిశుద్ధుల మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభా ఏస్తు నామ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పరిశుద్ధుల తండ్రి మీకు వందనాలు ఏసయ్యా సర్వన సగు దేవ మీకు వదనాలి తండ్రి ఎన్న మీ యొక్క తనుమలి నీడను మేము నివసించాలా ప్రభావ మీ అందు మీ యొక్క చాటును మేము విశ్వసి విశ్ర విశ్రమించాలా ప్రభా మీరే మా కొండ కోట మీ దాగు చోటు ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ వైరస్ నుంచి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు గెట్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ రైట్ నవ్ ఇన్ జీసస్ నేమ్ ఐ కమాండ్ యూ హాలియా ప్రభా సంపూర్ణ విడుదల తెచ్చండి ప్రభా బలపరచండి ధైర్యపరచండి ప్రభా తనుమలి మేము మీ యొక్క క్రియలని అనేకులకు ప్రకటించాలి మమ్మల్ని అటువంటి సాక్ష్యం మీ బ్రదర్కి అనుగ్రహించండి కుటుంబంలో సమాధానం తెచ్చండి అవును ప్రభ నిర్లక్ష్యపరచండి ఐక్యతతో కలిగి ప్రార్థనా పూర్వకంగా సహాయపడండి వైరస్ బారిన పడిన వాళ్ళందరినీ విడుదల తెచ్చేసి స్వస్థత తెచ్చేసి నైనా ప్రతి రక్షణ పొందాలా మిమ్మల్ని స్వీకరించాలి మీ ద్వారా తప్ప వేరే మార్గం లేదని మనుషులు గ్రహించాల అంత అల కాలాల్లో ఉంది మీ అందే మాకు నిరీక్షణ మీ అందే మాకు ఆదరణ మీ అందే మాకు సమాధానం ఏసు కృష్ణన్ అనే బ్రదర్ జీవితంలో కుటుంబాల శరీరంలో సమాధానం దయచేయండి మీరే మహిమనుందండి మీరు రాక వరుస పరుచుకోమని ఏసుక్రి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మన పరవైన ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదా కలవదడం గాక ఆ మేన్ శ్రీనాడ <laughs> <laughs>